my dear friends my dear masters and my dear gods of andhra pradesh ee roju mana mandaram ee oka buddha pyramid thyana kendram karnoollo maraka sari manalni manam telusukundam manalni manam kalusukundam మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గార్డ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మనలను గురించి మనం తెలుసుకోవడమే జ్ఞానము అంటాం మనల్ని మనం కలుసుకోవడమే ధ్యానము అంటాం మన గురించి మనకు తెలియకపోతే मन तो मन कलव कुद्धा पिमड ध्यान केन्द्र कर्नूर् मै यावत् पिमड स्चुअल सोसईटी इंडिया ध्यान ज्ञाम ज्ञामू ध्यान रेयल कोसमें उदविच ఈరోజు ఈ యొక్క జ్ఞానము అంటే మన గురించి మనం తెలుసుకోవడం మరి ధ్యానము మనతో మనం కలిసి ఉండడం ఈ రెండు నిర్వచనాలు మనం ఈ రోజు తెలుసుకున్నాం మై డియర్ ఫ్రెండ్స్ ఎప్పుడూ మర్చిపోవద్దు జీవితంలో ఈ రెండు పుష్పములు జ్ఞానము ధ్యానము ధ్యానము జ్ఞానము అన్నవి విరివిగా సంబరముగా విస్తారముగా మన జీవితంలో ప్రకాశించవల అప్పుడు ఆ జీవితము ఆధ్యాత్మిక జీవితము ఏ జీవితంలో అయితే ఈ ధ్యానము ఈ జ్ఞానము ఈ లేవో మృగ్యమై ఉన్నాయో ఆ జీవితము కేవలము ప్రాపంచికము దుఃఖభాజనమైనది మై డియర్ ఫ్రెండ్స్ ఎన్ని సిరి సంపదలున్నా ఎన్ని సంసారాలున్నా ఎన్ని పేరు ప్రఖ్యాతలున్నా మనిషికి అంటే ఆత్మకు సుఖాన్ని శాంతిని ఆహ్లాదాన్ని ఆనందాన్ని ఆరోగ్యాన్ని సమకూర్చేవి అర్థాన్ని సమకూర్చేవి జ్ఞానము ధ్యానము ధ్యానము జ్ఞానము ఈ రెండు విషయాలే జ్ఞానము అంటే మన గురించి మనము విస్తారంగా తెలుసుకోవడం ధ్యానము అంటే మనతో మనము విస్తారంగా ఉండడం ఇంత బువ్వ చాలు చిన్ని పొట్ట ఒక రోజులో ఇంత బువ్వ చిన్ని కళ్ళు ఒక రోజులో కాస్త నిద్ర తర్వాత ఇంత బువ్వ ఇంత నిద్ర జానుడు బెత్తెడు పొట్టకు ఇంత బువ్వ చిన్ని కళ్లకు చిన్ని నిద్ర ఆ తర్వాత విస్తారముగా జ్ఞానము ధ్యానము ధ్యానము జ్ఞానము జ్ఞానము ధ్యానము ధ్యానము జ్ఞానము ఈ రెండిట్లో రోజుకు ఉన్న ఇరవై నాలుగు గంటలు ఈ రెండింటికోసం ఈరోజు ముఖ్యముగా మన రాయలసీమ ఆరాధ్య దైవమైన యోగి వేమని గురించి మనం తెలుసుకుందాం రాయలసీమ ప్రజలకు సకల ఆంధ్ర ప్రజానీకానికి వేమన ఆరాధ్యదైవం వేమన పల్కులతో మన జీవన గతిని మనం మారుద్దాం ఈరోజు అన్నిటికన్నా అందరికీ బాగా తెలిసిన చిన్న పిల్లవాడికి సైతం తెలిసిన ఒక వేమన పద్యం నుంచి మనం ఈ రోజు మొదలు పెడదాం శ్రీ యోగి వేమన ఆ యొక్క యోగి మహారాజుకి బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రం తరఫున సకల పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వాడి తరఫున నా శత సహస్ర ప్రణామవులు ఉపగ రంగు నక పను చూడ చూడ రుచుల జాడ వేరు పురుషుల పుణ్య పురుషులు వేర ఉప్పు కపురంబు ఉప్పు కర్పూరం ఈ రెండు కూడాను బయటి నుంచి చూడ్డానికి ఒకటే విధంగా ఉంటాయి గుర్తుపట్టలేరు ఎవ్వరు ఉప్పు కపురంబు నొక్క పోలికను మనుషులందరూ కూడాను ఈ మొహానికి ఈ బుగ్గలు ఈ కళ్లు మొహము చేతులు కళ్లు బోజ అని అందరూ అందరిలానే ఉంటారు కంసుడు లాంటి వాడు గాని కృష్ణుడు లాంటి వాడు గాని మనం తేడా కనబెట్టలేం బయట నుంచే శరీరవత్ రూపవత్ నామవత్ కాని రుచి చూస్తే ఉప్పు ఉప్పే కర్పూరము కర్పూరమే మై డియర్ ఫ్రెండ్స్ చూడ చూడ రుచుల జాడ వేరు ఒక మనిషితో మనం కలిసి జీవిస్తే జీవిస్తే జీవిస్తే అప్పుడు అసలు రంగు బయటపడుతుంది కంసుడితో కలిసి జీవిస్తే వీడు కంసుడు తెలుస్తుంది కృష్ణుడితో జీవిస్తే వీడు కృష్ణుడు తెలుస్తుంది ఎందుకంటే ఆ గుణము కలిసి ఉంటే తెలుస్తుంది ఈ కళ్ళతో బయట నుంచి కనపడేది రూపము శివునికి వినపడేది నామము కాని ఆ గుణము తెలియవ కలిసి తిరుగవలే ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక చూడ చూడ రుచుల జాడ వేరు పురుషులలో పుణ్యపురుషులు వేరయా ఎవరు పుణ్యపురుషులు ఇందాక చెప్పానే జ్ఞానము ధ్యానము ధ్యానము జ్ఞానము ఎవరికి వారి జ్ఞానము వారి గురించి వారికి సంపూర్ణంగా తెలుసు ఎవరైతే సంపూర్ణంగా వారితో వారికి కలిసి ఉంటారో వారు పూర్ణపురుషులు అథవా పూర్ణీయ పురుషులు మై ఫ్రెండ్స్ ఉప్పు పోలిక నుండు చూడ చూడ పురుషుల లో పుణ్య పురుషులు వేరయ వేరయ వేరయ విశ్వదా విశ్వధాభిరామ విను రే వేమ మై డియర్ ఫ్రెండ్స్ విశ్వదాని యొక్క స్త్రీ దగ్గర నుంచి ప్రాపంచిక స్త్రీ నుంచి అభిరాముడు అనే ఒక ఆధ్యాత్మిక జీవించి ఇద్దరి దగ్గరించి నేర్చుకున్నాడు ఈ యొక్క వేముడు కనుకనే విశ్వధ అభిరామ వినురవ వేమ ప్రాపంచికంగా ఎన్నో ఉంటాయి నేర్చుకోవాల్సినవి ఆధ్యాత్మికంగా ఎన్నో ఉంటాయని నేర్చుకోవాల్సినవి ఇటు ప్రాపంచికంగానూ అన్నీ నేర్చుకుని మరి ఆధ్యాత్మికంగాను అన్నీ నేర్చుకున్న వలె వేమన తత్వము విశ్వధ అభిరామ వినురవేమి విశ్వద అంటే ప్రాపంచిక జీవితం గడిపే ఒకనొక సాధారణ స్త్రీ అభిరాముడు ఒకనొక యోగి కనుక మన జీవితము సాధారణంగా ఉండవలే ఒక సాధారణ స్త్రీ మన జీవితము యోగి జీవితం ఉండలే ఒక యోగి పొంగవుడి మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ మై డియర్ గాడ్స్ వాళ్ళు పుణ్యపురుషులు పురుషులలో పుణ్యపురుషులు వేరయ్యా పురుషులలో పిరమిడ్ మాస్టర్స్ వేరయ్యా మనమంతా పిరమిడ్ మాస్టర్లము మనము సాధారణ స్త్రీలాగా విశ్వదలాగా ఉండేవాళ్ళము ఒక పక్కన ఇంకో పక్కన అభిరాముడులా ఉండేవాళ్ళము మై డియర్ ఫ్రెండ్స్ దీని పేరే విశ్వదాభిరామ వినురవేమ పిరమిడ్ మాస్టర్స్ చూడ్డానికి మామూలుగా ఉంటారు ఎందుకంటే వాళ్ళు మామూలు మనిషిలే కనుక విశ్వద లాంటి వాళ్ళు కనుక పిరమిడ్ మాస్టర్లు రంగములో వచ్చిన యుద్ధ భూమిలో వచ్చిన ధ్యాన భూమిలో వచ్చిన వచ్చిన అభిరాములు ఎందుకంటే పిరమిడ్ మాస్టర్స్ గంటలు గంటలు గంటలు గంటలు గంటలు గంటలు ధ్యానం చేసిన వారు మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గా అండ్ మై డియర్ ఆల్ పిరమిడ్ మాస్టర్స్ మీరందరూ మనమందరము విషధా విరాములు ఒక పక్కన సర్వసామాన్య జీవితం ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు ఇంకో పక్కన యోగ పుంగవులం యోగమనగా కలయిగా దేంతో కలయిగా మన నిజ తత్వంతో మనం కలిసి ఉండడం సదా నేను శరీరము కాదు ఆత్మను ఈ శరీరము కంటికి కనపడే వస్తువే కానీ ఆత్మ అనేది సర్వత్రా వ్యాపించున్నది నేను ఏమిటో తెలుసుకోవాలంటే మరి నా రూపలికి నేను ఈ శరీరాన్ని మోసుకుని తిరుపతికి వెళ్తే మక్కాకి వెళ్తే కడగండ్ల పాలు పడతామే గాని సత్యము పాలు పడము కదా మై డియర్ ఫ్రెండ్స్ వేమని ఏం తనలో తనలో పల వేదులేక దర వేద కడి యనూలమాసడి ఎద్దుల మనముల తల్పంగ మహిలో వసమవ తనలో సర్వం నేను అనేది ఈ కేవలం ఎముకలు బొమికలు మాంసము ఈ గుండె ఈ కిడ్నీస్ లివర్ ఇది కాదు నేను అనేది ఈ మేను కాదు నేనులో సమస్త విశ్వము నేను సమస్త విశ్వము కనుక తనలో సర్వం తనలో పల ధారావేదకేడి ఈ తనువుల మోసెడి ఎద్దుల మనముల తెల్పంగ వశమే మహిళ వేమ ఈ పుణ్య పురుషులు కాని వాళ్లు అంటే ధ్యానము జ్ఞానము తీరని వాళ్ళు శరీరాన్ని మోసే ఎద్దులు అన్నాడు విశ్వధాభిరామ వినరవేమ అని ఆంధ్ర ప్రజానికానికి ఈ విశ్వధాభిరాముడు ఈ వినరవేముడు ఆహాహా ఏమని చెప్పవాలే ఇ రోజులు అదేదో కవితా పరంగా విన్నాం ఆధ్యాత్మిక పరంగా వినలేదు ఇందు రోజు పాఠాలలో మార్కులు తెచ్చుకోవడం కోసం వేమలు పద్యాలు నేర్చుకున్నాం జీవిత పాఠాలలో మార్కులు తెచ్చుకునేందుకు మనం నేర్చుకున్న లేదు కదా అతవి కాని పిరమిడ్ సొసైటీస్ మూవ్మెంట్ ద్వారా ఈ అత్యద్భుతండి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ప్రతి ఒక్కళ్ళని ఒక వేమ యోగిలా ఒక అభిరాముడు ఒక విశ్వధాభిరాముడులా తయారు చేసినందుకోసం ఆవిర్భవించిన మైడియర్ ఫ్రెండ్స్ ధ్యానము మౌలికము జ్ఞానము మౌలికము చిన్న పిల్లలకు ఉగ్గుపాల నుంచి రంగరించి పోయేవాలి ప్రతి మాతృమూర్తి ప్రతి పితృమూర్తుడు మక్కా పోతే మదీనా పోతే తిరుపతి పోతే బోడి గుండు అవుతుంది తప్ప ఆత్మకి శోభరాదు డబ్బులు పెట్టుకుని తీర్థయాత్రలు చేస్తాం మానస సరోవరం అంట కాశీ అంట మక్కా అంట మై డియర్ ఫ్రెండ్స్ దేశ తిరుగంగ తిరుగంగ ఆత్మయందు ధ్యాన మంటూ గు అంటూ గోను తిరుగంగ తిరుగంగ ఆత్మయందు ధ్యాన మంటూ కాలకు తీరుగా కల్గున మోక్ష కాసులకు తిరిగితే ఆ మోక్షం వస్తుందా మోక్షం ఎక్కడుంది మనసులోను ముత్తి మరి ఒక్క చోటను వెదుకబొవాడు వెర్రివాడు గోడె చంకబెట్టి గొల్ల వెదుకు రీతి అన్నాడు వేమనాచార్యుడు అసలు మనమే దేవుళ్ళం అహం బ్రహ్మాస్మి వెంకన్న దేవుడు రామన్న దేవుడు కృష్ణన్న దేవుడు అల్లన్న దేవుడు ఏసన్న దేవుడు మరి నేనేవ్ణి ఒక గొల్లవాడు శంకలో గొర్రె పిల్ల పెట్టుకుని బాబు తల్లి నా గొర్రెపిల్ల దొరికిందా వాడు నవ్వుకుంటున్నాడు నీ గొర్రెపిల్ల నీ శంకలోనే ఉందోయ్ నీ ముక్తి నీ మనసులోనే ఉంది నీ చంకలో నీ గొర్రె పిల్ల ఉన్నట్టు నీ మనసులోనే ముక్తి ఉంది మనసులోని ముక్తి మర్చిపోయి తిరుపతిలో ఉందా కాశీలో ఉందా అని ఎక్కడ తిరుగుతున్నావు రాడు గొరసేటి గొల్లవేదకు రేతే రేతే రేతే విశ్వధ విశ్వధాభిరామ వినర్వ్యమ మనసులో ఉంది ముక్తి బంధము ఇక్కడ నేను శరీరం అనుకుంటే బంధము ఇక్కడ నేను ఆత్మను తెలుసుకుంటే ముక్తి మనసులోని ముక్తి మరి ఒక్క చోటను వెదుకబోవాడు వెర్రివాడు గొర్రె చంకబెట్టి గొల్ల వెదహు రీతి ఆహాహా ప్రతి మానవుడు మూర్ఖుడే కర్నూలు నిండా రాయలసీమ నిండా ఆంధ్ర నిండా ఈ భారతదేశం నిండా ఈ పాకిస్తాన్ నిండా ఈ అమెరికా నిండా ఈ రష్యా నిండా ఈ చైనా నిండా అందరూ మూర్ఖ బస్సు కండక్టర్ దగ్గర నుంచి ప్రైమ్ మినిస్టర్ వరకు ప్రెసిడెంట్ వరకు నేను దేహం అనుకుంటున్న వాడు మూర్ఖుడు ఈ చదువు చదవాలి చదువులు చదువనేల సన్యాసి కానేలా షణ్ చిక్కి చావనే చావు పుట్టులేని చదువు ఎలా రామ విన్రవేమ సాగు పుట్టు లేని చదువే ఇందాక చెప్పిన జ్ఞానము ధ్యానం శ్వాస మీద ధ్యాస మనసును నిర్మలము చేయడం విశుద్ధము చేయడం ఆత్మను సంసిద్ధము చేయడం మనసు విశుద్ధమైన ఆత్మ సంసిద్ధమవుతుంది మనసు అశుద్ధముగా ఉంటే ఆత్మ ముగ్యమవుతుంది అగమ్య గోచరంగా ఉంటుంది కకావికలై ఉంటుంది మనసు శుద్ధము కావాలే మనసు శుద్ధము చేయడమే నిర్మలము చేయడమే నిర్మలము అంటే మలము తీసివేయడమే ఎలాగైతే ఒక గోధుమ పొలములో చే మరి కల్పు మొక్కలు తీసేస్తామో ఆ గోధుమ పొలము నిర్మలం అవుతుంది అలాగే మనసులో ఆలోచనలు ధ్యాన స్థితిలో మరి అవి కల్ప మొక్కలు కల్ప మొక్కలు తీసేస్తే నిర్మలము చేస్తే దర్పణముగా చేస్తే అక్కడ ఆత్మ సంసిద్ధమవుతుంది మానవుడు సిద్ధ పురుషుడవుతాడు అభిరాముడవుతాడు మై డియర్ ఫ్రెండ్స్ ఈ చదువు చదువు నేర్చుకున్న వలే ఈ చదువు పేరు ధ్యానము ఈ చదువు పేరు జ్ఞానం ధ్యానము ద్వారా జ్ఞానం జ్ఞానం ద్వారా ముక్తి ఇదే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారి యోగి వేమన వారి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి జీసస్ క్రైస్ట్ స్వామి వారి कृष्णुड़ी शिवड़ी पार्वती ऐसी अंदर ओका सूत्र ज्ञा ज्ञा वक्ति ध्यान अंटे श्वास मीद ध्यास ज्ञाम अटे आत्मीद ध्यास ప్రాపంచిక జీవితం అంటే శరీరవత్ జీవించడము ఆధ్యాత్మిక జీవితం అంటే ఆత్మవత్ జీవించడం ప్రాపంచిక జీవితము విశ్వధ ఆధ్యాత్మిక జీవితం అభిరాముడు మనం శరీరము ప్లస్ ఆత్మ కనుక శరీరంలా విశ్వదలా జీవించవదే ఆత్మలో యోగి పుంగవుల అభిరాముళ్ల రెండు శివుడు తాండవం చేస్తుంటాడు శరీరవత్ ఆత్మవత్ ధ్యానంలో ఉంటాడు విశ్వద అంటే ఆ తాండవం ఆ ధ్యానం అంటే అభిరాముడు రెండు ఆత్మ దేహము దేహముకు విశ్వదలాగా ఆత్మకు అభిరాముడిలాగా కానుక మైడియర్ ఫ్రెండ్స్ అప్పుడు జీవితము శుభాయమానంగా ఎంత బాగుంటుందో ఒక్క రోగములు వచ్చు రాదు ఒక్క జలుబు రాదు ఒక్క బీపీ రాదు ఒక్క హృద్రోగము రాదు ఏమీ రాదు ఇంట్లో దంపతులు మరి ఇరుగు పొరుగు వారు ఊళ్ళలోని వారందరూ ఒక కుటుంబంలో జీవిస్తారు వసుక కుటుంబంబకం అవుతుంది ప్రతి ఒక్కళ్ళు రెండు పుష్పములు ధ్యానము జ్ఞానము జ్ఞానము ధ్యానం మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ ఆఫ్ కర్నూల్ అండ్ ఆంధ్రప్రదేశ్ పూజ చేస్తాం పూజ చేస్తే చేస్తే చేస్తే పూజారి అవుతాం మోక్షం రాదు పూజారి అంటే ఒక ఎంప్లాయ్ పైసల కోసం చూస్తున్నాడు పూజ సేయ పూజారి తానాయ యాడ పూజ నెల తానే నేను తానే నేను విశ్వదా బిర్ పూజ పూజ తానాయ బస్ కండక్టర్ లాగా పూజారి సినిమా థియేటర్ మేనేజర్ లాగా పూజారి అంతే పొట్ట కోసమే పూజ పూజారే పూజారికి బస్ కండక్టర్ ఈ ఫిలిం థియేటర్ మేనేజర్ కి కోటి విద్యలు కోటి కొరకి పూజ సేయ సేయ ఓం భూర్భో వరేణ్యం భర్ఘో దేవస్య ధీమహి దియో యోన ప్రచోదయా అమ్మో పూజారి గారు నమస్కారం అండి ఒకడు కెమిస్ట్రీ చెప్పి పొట్ట పొడుతున్నాడు ఇంకోడు ఈ పద్యాలు మంత్రాలు వాళ్ళ పొట్ట గడుపుడు అంతేగాని మంత్రతంత్రములను మహిమలేదు అన్నాడు కదా వీరబ్రహ్మేంద్ర స్వామి పూజారి ఒక పూజారి కనుక వేమని ఏం చెప్పాడంటే పూ పూజాయూజారి భోవిని తా పూజ సేయ సేయ పూజారి పూజ వస్తువెన్నా భోగిని తానే ఎవరిని పూజించాలి ఏది పూజ వస్తువు నువ్వే మనమే అహ బ్రహ్మాస్మి నేను పూజ వస్తువును నేనెవరిని పూజించవాలి మై డియర్ ఫ్రెండ్స్ పూజ వస్తువు విన్న భూమిని తానే ఆ రాముడు విగ్రహం ఈ పూజ పూజ చేస్తుంటాడు అసలు ఈ పూజారి భగవంతుడు అది విగ్రహం రాయి ఈ భగవంతుడు రాయిని రప్పను కొలుస్తున్నాడు ఏమి హీన చరిత్ర రా అంటున్నాడు శిలలను చూచి శివుడని భావిరు శిలలు శిలె కాని శివుడు కాడు శిలలను చూచి శివుడని భావింత్రు శిలలు శిలలే కాని శివుడు కాడు శివుడు కాడు తనదులోని శివుని తానేన తెలియడు ముక్కటిని చూడాలంటే నువ్వు ముక్కంటి కావాలి ఈ కళ్ళతో దేను రాతిని రప్పని చూసి వాడి శివుడంటే నగు బాటి కాదు బుర్ర లేదు నాయన నీకు కోపడి నిహే అన్నాడు వేమన కానుక ఈ పూజారులంతా బొట్టు పెట్టుకుని ఇంత పెద్ద పెద్ద బొట్టులు పెట్టుకుని శాలువాలు కప్పుకొని విభూతులు అడ్డంగా పెట్టుకుని ఇలా పెట్టుకుని రామచంద్ర ఏమి పూజారులో ముఖం పొట్టబొడిస్తే ఒక్క అక్షరం ఉండదు పూజారి మై డియర్ ఫ్రెండ్స్ గురువుని శిక్ష లేక గురు తెటులు కలుగును అజునికైనా వాణి అబ్బకైనా తాళపు చెవి లేక తలుపు ఊడును కనుక చెస్ నేర్చుకోవాలంటే చెస్ రానివాడు ఆ గురువు దగ్గర చేరి అవన్నీ నేర్చుకునేవలే చదరంగం క్రికెట్ రాని వాడు గురువు దగ్గరికి వెళ్ళి క్రికెట్ నేర్చుకునే వాళ్ళే బ్యాటింగ్ ఎలా ఉంటుంది బౌలింగ్ ఎలా ఉంటుంది గుగ్లి అంటే ఏంటి లెగ్స్పిన్ అంటే అని చెప్పేసి సంగీతము త్యాగరాజు విగ్రహం పెట్టుకుని ఓం శ్రీ త్యాగరాజాయ నమహ కళ్యాణి రాజాయ నమ శంకరాభరణ రాగా ఏం వాంటెడ్ ఏమొస్తుంది పిచ్చోడు అంటారు రాముడి విగ్రహం పెట్టుకుని కృష్ణుడి విగ్రహం పెట్టుకుని రామా కృష్ణ నాకు మోక్షం రావాలి నన్ను నిన్ను నీలో కలుపుకో ఎవరు కలుపుకుంటాడు రాయి కలుపుకుంటున్నా నిన్ను పిచ్చోళ్లు ఉన్నారు సంగీతం రావాలంటే మరి గురువు గారి దగ్గరికి వెళ్ళవాలి అప్పుడు సరే గమ పద నీసీ దమ గరే గే ఇది గురువుని శిక్షక గురు త్రిలో కలుకున్నాం అబ్బకైన వాణి అర్జునకైన వాణి అబ్బకైన మై డియర్ ఫ్రెండ్స్ ధ్యానము జ్ఞానము గురువు దగ్గర పోయి నేర్చుకోవాలి రాళ్ల దగ్గర పోయి శ్రీశైలం పోతారు రాయి దగ్గర కూర్చుంటారు తిరిగి కర్నూలు వస్తారు రామచంద్ర వాడు ఎందుకు పోయాడు దేనికోసం పోయాడు డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టాడు ఏమన్నా లాభం ఉందా ఏమీ లేదు బుద్ధిహీనులైన మానవులు అని పక్కపక్క నవ్వుకుంటున్నాడు మన యోగి వేమన కనుక గురువు దగ్గర చేరి గురుతో తెలుసుకున్న వలే చెవి లేక తలుపు లెటు లూడును మైడియర్ ఫ్రెండ్స్ మైడియర్ మాస్టర్స్ అండ్ మైడియర్ గాడ్స్ ఆఫ్ రాయల్సీమ అండ్ ఆంధ్రప్రదేశ్ ధ్యానమును చేపట్టం జ్ఞానమును చేపట్టాలి కనుక ఈరోజు మనం వేమన ద్వారా యోగి వేమన ద్వారా మన గురించి మనం తెలుసుకుంటున్నాం మనం ఎవరము సర్వము నేనే బ్రహ్మ బనంగ వేరే పరదేశ మునలేదు బ్రహ్మనంగ తానే బటబలు బటబయలు బట బయలు బ్రహ్మం వనంగ వేరే పరదేషమున లేరు బ్రహ్మం వనంగ తాను బట్టలు తను దా నెర తాను పో బ్రహ్మ వో బ్రహ్మబో బ్రహ్మబో విశ్వద్రి రామ ్రహ్మం మనంగా వేరే పరదేశమున లేదు కైలాసములో వైకుంఠలోకములో ఎక్కడో లేదు ఐట్ నేను విశ్వమనంతిరమిడ్ మాస్టర్ తన్నుదా నెరిగిన తానే పో బ్రహ్మంబు మనల్ని మనం తెలుసుకునే వాళ్ళు ఇందాక చెప్పాం కదా జ్ఞానం అంటే ఎవరిని గురించి వాడు తెలుసుకోవడము నేను సావిత్రమ్మ కొడుకుని రమణారావు కొడుకుని ఈ జన్మలో గత జన్మలో నేను ఒక ముస్లిం సూఫీ మాస్టర్ అంత ముందు జన్మలో ఒరిస్సాలో అంత ముందు జన్మలో అమెరికాలో ఫ్రాంక్లిన్ నా పేరు బెంజమిన్ ఫ్రాంక్లిన్ మరి నేను ఏ అమ్మకి పుట్టిన వాడిని ఏ అయ్యకి పుట్టిన వాడిని భారతీయుడినా మరి అమెరికా అఫ్ఘనిస్తాన్ వాడినా ఏ మతకు చెందిన వాడిని ఆడా మగ ఇవన్నీ కూడాను తెర మీద ఉండే భాగవతము తెర వెనుక ఉన్న రామాయణము భారతము కాదు తెర మీద ఉన్న భాగవతములో చక్కగా నటిస్తూ తెర వెనుకలో ఉన్న భారతాన్ని రామాయణాన్ని ఆత్మాయణ అని తెలుసుకోవడమే కైవల్యము మై డియర్ ఫ్రెండ్స్ అదే యోగి తెర వెనుక తెర మీద ఈ రెండు స్థితిలోని కలపడమే యోగము సంయోగము యోగి అంటే అది మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ మై డియర్ గాడ్స్ ఈ రోజు కొన్ని వేమన తునకలు వేమన వజ్రపు తునకలు బొగ్గు తునకలు గావు వజ్రపు తునకలు యోగి మహాయోగి యోగేశ్వరుడు అయిన వేమన మన ఆరాధ్య దైవం తెలుగు ప్రజల హృదయ ఆరాధ్య దైవమైన తెలుగు ప్రజల హృదయ పుష్పమైన వేమన యొక్క ఈ యొక్క పద్యరాజములు ధ్యానం చేస్తున్నాం గుర్తుంచుకోండి ధ్యాన పట్టు పట్టాము పట్టు వదిలిపెట్టరాదు పటు పడరాదు పటి విడువరాదు ధ్యాన పట్టు పట్ట మై డియర్ ఫ్రెండ్స్ ఈ పట్టు వదిలి పెట్టవద్దు ఈ పట్టు వదిలి పెట్టవద్దు పటు ప డరాదు పటి విడు వరాదు పటు పట పట్ విడు కా పటువడరాదు పట్ విడు వరాదు పట్టు పట నేని బిగ బిగ పటవే పటి విడు టకాడు సహ చూట పడిత మే లో మే లో మే లో విరామ వినురే ధ్యాన పట్టుపట్టాం పట్టువదలు పెట్టవద్దు ధ్యాన పట్టుపట్టాం పట్టువదలు పెట్టవద్దు మానవ జాతి లో మూడు జాతులున్నాయి ఒకటి రాక్షస జాతి ఒకటి మానవ జాతి ఒకటి దైవికమైన జాతి హింస చేసేవాళ్ళందరూ రాక్షస జాతి మరి హంస పట్టుకున్న వాళ్ళందరూ దైవికమైన జాతి ఈ రెండు లేని వాళ్ళు అంటే హింస లేని వాళ్ళు హంస లేని వాళ్ళు మానవులు మధ్య వాళ్ళు హింస చేయరు కానీ హంస కూడా పట్టుకోరు హింస చేసేవారు దానవులు రాక్షసులు చండాలు అంటే హింస అంటే మరి మాంసము తిని ఆ కోడిని ఆ పీతను ఆ రొయ్యను ఆ మేకను ఆవుని ఆ ఒంటిని ఎలా తింటారో రామచంద్ర వేమని ఏం చెప్పాడంటే పరగ హింసలు బెట్టి కుక్షి నిండ కూడు కూరుటకును వండి తిన డి వాడు వసు ఛండాొండో చండాడు పక్షి జాతి బట్టి పరగ కూడు కూడుటకును వండి తినేడివాడు వసు చండాలుడు ఈ భూమండలం ఈ రాయలసీమంతా ఈ కర్నూలు పట్టణం చండాలంగా ఉంది అంత చండాలు రే అంతా చండాలు రే అంతా చండాలు రే మటన్ తిని మసీద్కి వెళ్తారు మటన్ తిని పవిత్రంగా మందిరానికి వెళ్తారు రాముడి పూజ చేస్తాడు కృష్ణుడు పూజ చేస్తాడు ఏమి చూజముయర్ ఫ్రెండ్స్ మానవ జీవితంలో సుఖము శాంతి ఆరోగ్యము ఆనందము అర్థము పర్థము నిద్ర రావాలన్నా మాంసం తినడం మానవలే ఎవడు మాంసం తింటుంటాడో వాడి జీవితము ఇక్కడే జీవిస్తున్నప్పుడే మాంసం తింటున్నప్పుడే సకల రౌరవాది నరకాలు వాడు ఆత్మలో అనుభవిస్తుంటాడు వాడు పైకి నవ్వుతూ తుడుతూ ఉంటాడు చికెన్ ఖాయంగి మటన్ ఖాయింగి అని చెప్పేసి కాని వాడు సకల అశాంతులతో నిరాశ నిస్పృహలతో వాడంతా క్షీణించి క్షీణించి శుష్కించి శుష్కించి ఉంటాడు అదే నరకం చనిపోయిన తర్వాత నరకము కాదు చనిపోయిన తర్వాత స్వర్గము కాదు మనం ఇక్కడ మంచి పనులు చేస్తుంటే మంచి పనులు చేస్తున్నంత సేపు స్వర్గము చెడు పనులు చేస్తూ చెడు పనులు చేస్తున్నంత సేపే నరకము అర్థమైందా నేను లడ్డు తింటున్న సేపు తీయగా ఉంటుంది తినకపోతే తీయగా ఉంటాము మిరిపాయి బట్టి తింటున్నది సేపు ఉంటుంది లేకపోతే కారంగా ఉంటారు చెడు చేస్తున్నంత సేపు నరకము మంచి చేస్తున్నప్పుడు స్వర్గస్థితి చెడు చేసిన ఎప్పుడో తర్వాత నరకము తర్వాత ఎప్పుడో స్వర్గము అనేది పరంపరగా కొంతే తొంభై తొమ్మిది శాతము చెడు చేస్తున్నప్పుడే మంచి చేస్తున్నప్పుడే దాని యొక్క నరకము దాని యొక్క స్వర్గము కానుక ఐడియర్ ఫ్రాండ్స్ ఈ భూమిని నరక ప్రాయమైన అంటే మాంసప్రాయమైన ఈ భూమిని మరి శాకాహార ప్రాయం చేయవలే అదే దివిని చేయడంలో ప్రథమ స్టెప్ మౌలికమైన స్టెప్ హింస చూడో వేమని ఎంత చక్కగా చెప్పారు ఇందాక మనం రెండు పుష్పాలు చెప్పుకున్నాము ధ్యానము జ్ఞానము జ్ఞానము ధ్యానము జ్ఞానము అంటే నేను శరీరము కాదు నేను మేను కాదు నేను నేను నేను విశ్వాత్మనైన నేను అని తెలుసుకోవడమే జ్ఞానం మమాత్మ సర్వభూతాత్మ మరి ధ్యానం అంటే మనసును మనసున చంపడము మనసును మనసున చంపడం మనసే ఒక మాయా మృగం సీత ఒక మాయా మృగం వెంట ఆ సకల శోకములు అనుభవించింది మీకు తెలుసు నాకు తెలుసు అందరికీ తెలుసు అయితే ఏమిటి మాయామృగమో తెలీదు మనకి ఆ బంగారు లేడి మాయా మృగం కాదు ఆ ఈ మనస్సు మాయా మృగం అయ్యో బంగారు లేడి నాకు కావాలి అంది సీత రాముడు అన్నాడు బంగారు లేడి ఎక్కడా ఉండదు తల్లి నీకు పిచ్చి పట్టింది అన్నాడు నాకేమీ పిచ్చి పట్టలేదు నాకు కనపడుతుంది నాకు అది కావాలి నీకు పూర్తిగా పిచ్చి పట్టింది అసలు బంగారు లేడి ఉండనే ఉండదు ఎక్కడ చూస్తున్నావు అన్నాడు నాకు అది కావాలి అంది సరే నీ ఇష్టం నీసావు నువ్వు సావు లక్ష్మణ్ కూడా చెప్పాడు ఇది మాయా మృగము దాని వెంట పడవద్దని చెప్పేసి నిజమైన మృగము కాదు మాయామృగము మనసే మాయా మృగమౌ మనసేమిటి పైకి మరిపో మనసును మనసు నంపిన మనసును మనసున ఈ మనసును తిరుపతిలో చంపలేవు ఈ మనసును కాశీలో చంపలేవు ఈ మనసును బెతలహేములో చంపలేము ఈ మనసును అయోధ్యలో చంపలేవు మనసును మనసున్న చంపవలే శ్వాసానుసంధానం ద్వారా మనసును మనసున శ్వాసానుసంధానం ద్వారా చంపడమే హతమార్చడమే ధ్యానం యొక్క నిర్వచనం మనసే మాయాముగమేమిటి పైకి మరి పూ నీకు బంగారు ఆహాహా బంగారు వెంట పడింది సీత కామిని కాంచేపే వెళుతుంది వాళ్ళ మీకి చెప్పాడు ఆ మనసే మాయామృగమౌ మనసేమిటి పైకి మరి పో నీకు కామిని అంటే స్త్రీ కాదు కామాతృడైన ఆత్మ కామిని బంగారము బంగారంతో ఏ వస్తువులు చేసుకోలేము ఊరికే మెడకు తగిలిచుకుని బరువు మూత కామిని ఈ ఎక్కువ కామంలోనే తమో గుణ ప్రధాని అంటే కామిని కామిని అయిన ఆత్మ కామిని అంటే స్త్రీ కాదు కామిని అంటే తమో గుణ ఆత్మ ఈ కామిని కాంచనం కోసం వెళ్తుంది అంటే పై మెరుగుల కోసం వెళుతుంది పనికిరా అని దానికోసం వెళుతుంది బంగారం ఎందుకు పనికిరాదు ఒక పాత్ర వండుకోము ఒక చంచాగా పనికిరాదు దేనికో పనికిరాదు ఈ స్టీల్గా పనికిరాదు దేనికి పనికిరాదు మోతబరు ఈ తమోగుణమైన ప్రధాని కామిని పనికిరాని కాంచనం కోసమే వెళ్తుంది కామిని కాంచం రెండు గోటుగర్ తమోగుణము బంగారం తమోగుణము పనికిరాంది బంగారం అంటే పై మెరుగులు ఉన్నది ఎందుకు పనికిరాంది కామిని అంటే తమో గుణ ప్రధాని సేపు శరీరంతోనే శరీర స్పృహ మాత్రమే ఉండే ఆత్మ కామిని మై డియర్ ఫ్రెండ్స్ కామిని అంటే అంటే చాలా మంది స్త్రీ అనుకుంటున్నారు చాలా చాలా పొరపాటు కామిని అంటే తమో గుణ ఆత్మ కాంచనం అంటే పై మెరుగులు పై మెరుగుల కోసము ఈ తమో గుణ ఆత్మ పరుగులు పెడుతూ ఉంటున్న ఎండమావుల్లో నీటిని వెతుక్కున్నట్టు కనుక మైడియర్ ఫ్రెండ్స్ మనసును మనసులో చంపాలి సీత ఆ యొక్క పై మెరుపుల కోసం పరిగెత్తి రాముడు కాదో అన్నాడు లక్ష్మణుడు కాదోయన్నాడు సీత నాకు కావాలో అంది అనుభవించు అంతకు అంత ఎవడి కర్మ వాడు అనుభవించవలే సీత తన కర్మ తాను సీతతో ఉన్నవాళ్ళు సీతతో ఉన్నందుకు వారి కర్మలు వాడు అనుభవించవలే ఒక మర్డర్ చేస్తాడు వాడి కర్మ వాడు అనుభవించలే మర్డర్కి సహాయం చేసిన వాళ్ళు వాటితో పాటు ఉండేవాళ్ళు గ్రూప్ గా తిరిగేవాళ్ళు వాళ్ళని కూడా జైల్లో పెడతారు జైల్లో పెడతారు కనుక మనసే మాయా మనసు మాయా మనసు ఏమిటి పైకి మరి పోనీకు అట్లా ప్రపంచం వైపు చూడ ఫస్ట్ నీవైపు చూసుకో మనసును మనసున చంపిన మనసందే ముక్తి విశ్వధాబిరామ విదర్మేణ గుర్తుంచుకోండి ధ్యానము యొక్క డెఫినేషను మనసును మనసున్న చంపినా మనసేమిటిపైకి మరిపోనిక మనసును మనసున చంపడమే శ్వాస మీద ధ్యాస ద్వారా చిత్త వృత్తి నిరోధం ద్వారా అపారమైన విశ్వమయ ప్రాణశక్తి ద్వారా నాడీ మండల శుద్ధి ద్వారా గత జన్మల సంచిత చెడు కర్మలన్నీ ప్రక్షాళనమైనప్పుడు జీవితము స్వర్ణ సదృశం అవుతుంది మైడియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ ైటియర్ గాడ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈరోజు బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో మనము యోగి వేమన గురించి మన గురించి మనం తెలుసుకుంటున్నాం